నా పేరు చిన్న నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను నా యొక్క జీవితంలో దేవుడు అభితక కార్యం చేసి ఒక సాక్ష్యం మీకు చెప్పబోతున్నాను నేను ఒక హిందూ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినాను మా తండ్రి నేను టెన్త్ లో ఉన్నప్పుడు చనిపోయినాడు పదో తరగతి చదువుతున్నప్పుడు చనిపోయినాడు చనిపోయిన తర్వాత నా జీవితంలో ప్రతి ఒక్కటి కోల్పోయిన తండ్రి లేకపోతే కుటుంబం అనేది ఎట్ల అయిపోతుంది అంటే ఏమి కూడా ఉండదు అంటే ఆ కుటుంబంలో ప్రతి సమకూర్చేవాడు తండ్రి అతనే లేకపోతే ఏ ఏ వయసులో ఉన్నా నాకు లోకం తెలియని వయసులో ఉన్నా ఆ ఆ ఒక టైంలో నాకు దేవుడు ఎంతో సహాయం చేసింది అంటే నాకు టెన్త్ ఎగ్జామ్ రాస్తామని ఫీజు కడదామని నా దగ్గర డబ్బులు లేకుండే నా దగ్గర డబ్బులు లేకుండే కష్టపడి పోయి డబ్బులు కడదామంటే జాబ్ ఇస్తలేదు ఇంట్లో చూస్తే కుటుంబంలో అమౌంట్ అనేది డబ్బులు అనేది లేదు ఒక వేరే పని ఉంది ఏమైనా లేదు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా దేవునికి మోకల మీద ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు ఒక అద్భుతకరం ఏం చేసిందంట మా స్కూల్ ప్రిన్సిపల్ మా స్కూల్ ప్రిన్సిపల్ ఆయన వచ్చి ఏం చేసి ఏం చేసిండు ఒక అబ్బాయిని ఇంటికి పంపించింది పంపించి ఏమని చెప్పిందంట సాయిని వచ్చి హాల్ టికెట్ వచ్చి తీసుకోమని చెప్పని చెప్పి నేను ఫీజు కట్టలే ఫీజు కట్టకుంటే నాకు ఎగ్జామ్ రాప్పించింది మా సార్ హలోయ దేవుడు అద్భుతకరం చేసిందా లేదా నేను చదువు నేను సంవత్సరం మొత్తంలో టెన్త్ క్లాస్ అనేది ఎంత కష్టమైన మెట్టు అంటే అక్కడ టెన్త్ పాస్ కావాలంటే చాలా కష్టం చాలా మంది ట్యూషన్స్ పెట్టుకుంటారు ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకుంటారు కానీ నేను ఏమూడలేదు నార్మల్ ఇంకొక త్రీ మంత్స్ ఉందంటే జాబ్ని వదిలేసి చిన్న జాబ్ చేస్తున్నాను ఆఫీస్ బయట జాబ్ చేస్తున్నాను ఆ జాబ్ వదిలేసి నేను త్రీ మంత్సే కష్టపడ్డా త్రీ మంత్స్ కష్టపడి నేను ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్ వస్తాను పాస్ అయ్యాను ఆ తర్వాత చిన్న చిన్న కాల్ సెంటర్ జాబ్లో దాంట్లో దీంట్లో జాయిన్ అయికొని ఒక ఎక్స్పీరియన్స్ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అయిన తర్వాత నా జీవితం ఏమైందంటే అద్భుతం జరిగింది అలుయ్య ఎన్నో మెనకల్ జరిగింది అలుయ్య నా జీవితం మాకు ఇల్లు కూడా పెంకటిల్లు ఉండే ఇల్లు పెంకటిల్లు ఉండేది అల్లుయ్య దేవుని నమ్ముకున్నాం అలుయ్య దేవుని ప్రార్థన చేసుకున్నాం ఆదివారం చచ్చికెళ్తున్నాం దేవుని ఒక సేవ చేస్తున్నాం దేవుడు అనుకునే విధంగా బ్లెస్ చేసి మేము ఇల్లు కట్టబడ్డది మేము ఇల్లు కట్టుకున్నాం ఆ ఒక మంచి జాబ్ ఇచ్చేయడం నేను ఒక టైంలో టూ థౌసండ్ రెండు వేల మూడులో పన్నెండు వందలకి నేను పని చేస్తున్నాను పన్నెండు వందలకి ఇప్పుడు నేను థర్టీ థౌజండ్ అర్న్ చేస్తున్నాను ముప్పై వేల చేస్తున్నాను పదివేల రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది ఇంటి దగ్గరకు ఉంది ప్రతి ఒక్కరు దేవుడు సమ్మకొచ్చింది కేవలం దేవుని వెంబడిస్తుంటే దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుని ఒక దేవునికి లోబడి ఉంటే దేవునికి సరెండర్ చేస్తే మనల్ని మనము దేవునికి సమర్పిస్తే మనని మనం దేవుడు సమర్పిస్తారు కంప్లీట్గా సరెండర్ చేస్తే దేవుడు ఏం చేస్తారంట నీ జీవితంలో నా జీవితంలో ఏం చేస్తారంట అద్భుతాలు చేస్తానంట మిరాకల్ చేస్తారంట మీరు అనుకోలేరు మీరు అనుకోలేరు ఎలా చేస్తారు మొత్తం చేంజ్ అయిపోతాయి అది వెళ్ళి నా లైఫ్లో నేను ఆఫీస్ పై పని చేసిన అంటే టీ ఇవ్వడము టేబుల్ తుడవడం అలాంటి పని చేసిన కానీ ఇప్పుడు నేను ప్రాసెస్ మేనేజర్గా పనిచేస్తున్నా అంటే ఒక కాల్ సెంటర్ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ నా అండర్లో పనిచేస్తారు దేవుడు అంతగా బ్లెస్ చేసింది పన్నెండు వందల నుంచి ఒక నలభై వేలు జీతం అంటే అది చిన్న విషయం ఏం కాదు అలాగే దేవుడు అద్భుతం చేసింది నా లైఫ్లో నేను ఏది కూడా అడిగితే దేవా నాకు ఇది కావాల దేవా నాకు అది కావాలంటే నా ప్రార్థన దేవుడు వెంటనే వింటాడు వెంటనే నాకు సమ్మకూర్చాడు అలాంటి నా తండ్రి ఉన్న కానీ సమ్మకూర్చున్నా లేదా అనేసి ఒక్కొక్కసారి ఆలోచిస్తాను కానీ నా ఒక యేసు ప్రభు ప్రతి ఒక్క సమ్మకూస్తున్నారు అది కేవలం ఒక చిన్న ప్రార్థన మీరు కూడా మీ జీవితంలో దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలా మోకాలుండి నేర్చుకోవాలా దేవునితోని మాట్లాడుతుండు దేవునితోని కమ్యూనికేట్ చేస్తుండ అంటే దేవునితో మాట్లాడుతుంటే మీకు ఏమవుతుంది అంటే దగ్గర సంబంధం అనేది ఏర్పడుతుంది అప్పుడు ఏదున్న సమస్య ఉన్నా ఏదున్నా దేవుని దగ్గర వెళ్ళి చెప్పడానికి మీరు సమకూర్చు అంటే మీరు ఇది కాదు ఏమని అది చెప్పాలని అవుతా ఈ సమస్య దేవుని దాసో వెళ్ళాలని అవుతా అనేసి అలాంటి డౌట్ అనేది మీకు రాదు ప్రతి విషయంలో దేవుని మీరు గోచాడాలా నేను అడుగుతుంటే దేవుడు ఏం చేస్తాడంటే మీకు మీ చేత అద్భుతాలు చేస్తూ ఉంటాడు అని ఈ రోజు నుంచి ఈ ఒక సాక్ష్యం విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఏమి చేయాలంట మోకాళ్ళ మీద ఉండాల నేను మోకాళ్ళ మీద ఉండి ఏడ్చిన రోజులున్నాయి మోకాళ్ళ మీద ఉండి ఏడ్చిన రోజులున్నాయి నేను మోకాళ్ళ మీద ఉండి రోజులు నేను నా లైఫ్ గురించి నాకు లైఫ్ ఎట్లయిపోతుంది నా సెటిల్మెంట్ ఎట్లయితుంది నా లైఫ్ సెట్ అయితే నా జీవితంలో ఇంత చాలీ చాలని జీతంతో నేను ఉంటున్నాను అనేసి నా లైఫ్ ఎట్లానే ఉండే కానీ దేవుడు అనుకోని విధంగా ఒక్కొక్క మెట్టు తీసుకుని వచ్చిండే ఒక్కొక్క మెట్టు నుంచి నాకు దేవుడు చాలా మంచిగా బ్లెస్ చేస్తుంది అల్లుయ్య మీ జీవితంలో కూడా దేవుడిని ఒక బ్లెసింగ్ కావాలంటే యేశు ప్రభుని నమ్ముకోండి యేశు ప్రభుని ప్రార్థన చేయండి జీవితం కలిగి ఉండే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు అల్లుయ్య దేవుడు చిన్న సాక్షాన్ని దీవించుకాక మేము